రాముడిదే లోకాభిరాముడితడు గోమున పరశురాము కోపమార్చనటరే ఈతడా తాటకి చించే ఈ పిన్నవాడా ఆతల సుబాహుగుట్టి యజ్ఞముగాచే చేతనే ఈ కుమరుడా శివుని విల్లువిరిచే సీతకమ్మ పెండ్లాడే చెప్ప కొత్తగదవే మన కౌసల్యకుడుకా మాయమృగమునేసే ధనుదుల విరాధుని తానే చిరిచే తునుమాడ నేడు తాళ్ళు తోడనే వాలి నడచే ఇనకులుడితడా ఎంత కొత్త చూడరే ఈ వయసు తానే ఆ ఎక్కువ జలధి గట్టి రావణు చంపి సీత మరళ తెచ్చాను శ్రీవెంకటేశుడితడా సిరుల అయోధ్య ఏలే కావున నాటికి నేడు కంటిమి ఇట్టె కదరే